సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకర వహై తేజస్వినధీతమస్తు మా విద్విషావహై శాంతిశాశాంతి భోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమదే సంప్ సే నీ నీ రక్షుకృన్ కసంగే నిస్సంగం నిస్సంగే నిమోహ నిర్మోహత్వే నిశ్చలత్వం నిశ్చలత్వే జీవన్ముక్తి ఇక్కడ సత్సంగము అంటే ఏమిటో దాని అర్థం చూశాను నిస్సంగము అంటే అర్థం చూశాను మనం నిస్సంగత్వం కోసం ఏం తాపత్రయపడక్కర్లేదు ఏమిటోనండి నేను నిస్సంగంగా ఉండాలి ఆసంగంగా ఉండాలి అసలు దేన్ని అంటించుకోకూడదు అని అనుకుంటాము కానీ మళ్ళీ మనసు ఊరుకోదు ఎందుకనంటే వదిలించుకోవాలనే ప్రయత్నం చేసే వ్యక్తికి ఎవరికైనా ఏది వదులుకోదు ఒక ఐదు ఆరు మంది కూర్చున్నారు ధ్యానం మొదలు పెడతాం మనంతా కూడా మంచి ధ్యానంలో మీరందరూ ప్రసన్నంగా హాయిగా ధ్యానం చేయండి మంచి అద్భుతమైనటువంటి ధ్యాన ప్రక్రియ ఇది ఇది మీకు ఎక్కడా ప్రపంచంలో దొరకదు ఇలాంటి ప్రక్రియ అది నేను చేయిస్తాను కానీ ఒక చిన్న విన్నపం ఏంటంటే ధ్యానంలో మీరు కూర్చునే ముందు ఒక చిన్న విజ్ఞాపన కోతి గురించి ఆలోచించకండి హాయిగా కూర్చోండి ధ్యానంలో ఎద్దరు సరే కూర్చున్నారు ధ్యానంలో ఆయన మొదలెట్టారు ధ్యానం క్లాస్ మొదలెట్టారు ముప్పావు గంట ధ్యానం సాగింది దేని మీదంటే కోతుల మీదే ఏ ఒక్కడిని పలకరించినా ఐదు వందల మందిలో ప్రతి ఒక్కడు అంటాడు ఏమంటే ఒక్క కోతి కాదు వెరైటీస్ ఆఫ్ మంకీస్ అనమాట ఈ ఏబ్స్ చింపాంజి గురిలా గిరిలా ఎన్ని రకాలు ఉన్నాయో కోతులు అన్ని రకాల కోతులు కనిపించాయండి మాకు ఎందుకు అసలు ఆ పెద్ద మనిషి ముందు కోతి అని ఎందుకు అనాలి అసలు అసలు అవసరం మాకు ఆలోచనే లేదు అసలు మేము కోతి గురించి ఆలోచిస్తాము ఆయన ఎందుకు ముందుగా కోతి గురించి ఆలోచించకండి అన్నారు అప్పుడు నేను వెళ్ళా స్వామిని అనే ఉంది స్వామి ఎందుకు అసలు ఆ మాటమారంటే మానవ నైజం అది దాన్ని చింతించొద్దు అని అదే మానవుడి యొక్క నైజం ఏంటంటే ఏదైతే ఆలోచించొద్దు అని దాని మీదనే విలక్షణంగా ఆలోచన జరుగుతూ ఉంటుంది అందుకే మనకు పేరేంటి మానవా అలా ఆలోచించడం మానవా అలా విమర్శించడం మానవా కల్మషం మానవాళ్ళు మానవా ఈర్ష్యమానవా అసూయ మానవా మానవ శబ్దానికి ఎంత తెలుగులో అర్థం ఉందండి ఇది మానుకో అని అర్థం అందుకని మనం నిస్సంగత్వం కోసం ఏది తాపత్రే స్వామీజీ ఇంక అన్ని వదిలేసి మీతో వచ్చేస్తాను ఇంకా ఇంక అయిపోయింది ఏంటైపోయింది నా పని అయిపోయింది సరే వాడిని తీసుకెళ్ళా నేను సరే పోనీలే ఒక వారం రోజులు వరే మనం రుషికి మనం వెళ్ళి జప ధ్యానాలు చేస్తూ ఉంటే బే వారం రోజులు సరిపోదండి ఒక నెల రోజులు పెట్టను అన్నాడు వారం అంటే వీడు నెల అంటున్నాడు మరి భార్యాపల్ల అన్నీ పక్కన పెట్టేస్తున్నాడు నేను ఇవంతా అసలు మాయా మిథ్య పదండి వెళ్ళిపోదాం అన్నాడు వెళ్ళిన రోజు ఇంకా గంగలో స్నానం చేసి ఆర్భటం ఆరాటం అన్నీ చూడాలి కృష్ణుడు అన్నట్టు ధ్యాన యోగంలో ఏమేమి సామానాలు కావాలి అన్నీ కొనుక్కోచాడు మార్కెట్లో నుంచి పేట తెచ్చాడు దానిమీద దర్భాసనం తెచ్చుకున్నాడు దానిమీద జింక చర్మం వేశాడు దాని మీద తెల్ల బట్ట వేశాడు అలా కూర్చున్నాడు అనమాట హాయిగా జపం చేసాడు మొదటి రోజు స్వామి ఎంత ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని వదులుకునే సంసార లంపటంలో పడ్డం ఎంతవరకు సబబిది అసలు అంతా మోసం ఇంకా హాయిగా ఇక్కడే ఉండాలన్నాడు ఆ రోజు రాత్రి పడుకున్నాడు ఇద్దరికి ఒకటే రూమ్ ఇచ్చారు నేను కింద పడుకుంటాను నాకు మంచం మీద అలవాటు లేదు నువ్వు పైన పడుకోను అబ్బాబా తప్పండి మీరు పైన పడుకోండి అలవాటు లేకపోయినా సరే నేను కింద పడుకుంటా అన్నాడు పడుకున్నాడు పడుకున్నాడు పడుకున్నాడు పడుకున్నాడు ఇటు తిరుగుతున్నాడు అటు తిరుగుతున్నాడు ఏంటి రోజు భార్య పిల్లలు పలకరించి పా పిల్లాడు కాలు వేసుకోవాలి వీడికి రోజు ఇవన్నీ కావాలి దొరకట్లేదు లేచి నిలబడ్డాడు లైట్ ఎన్నని ఏంట్రా ఎందుకు లైట్ వేసేవాడు నిద్ర పట్టట్లేదు అన్నాడు ఏంటంటే ఒంటరిగా పడుకోవడం అలవాట్లేదండి ఇప్పుడు నేనేం జరుగు ఉదయం లేచారు అసలు మనిషి కూడా డిస్టర్బ్డ్గా కనిపిస్తాడు ఏంటంటే లేదు స్వామి మీకేం అర్థం అవుతుంది మా బాధలు కాదురా అదంతా మోసం అబ్బాయి ఎవడన్నాడు మోసం వేధవ మోసం సత్యం అది నిస్సంగం అంటే అలా ఉంటుంది మనం వదులుకోవాలి వదులుకోవాలని చూసామనుకోండి అది ఇంకా పైపెచ్చి పైరబడి మనం రక్కుతుంటున్నాం అందుకని మనం బలవంతంగా ఒదలడం కాదు మనం ఎదగాలి అందుకని అది ఎదగాలి అని అంటే దానికి మార్గం ఏంటి సత్సంగత్వే నిస్సంగత్వం సరే ఇప్పుడు నిస్సంగత సత్సంగం వల్ల వచ్చింది అనుకోండి ఆ నిస్సంగత్వం వల్ల మనుషులు ఏంటనంటే మోహం అనేది పోతుంది మోహబుద్ధి పోతుంది ఎవరు మాట్లాడినా వీడిని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు మనుషులు ఒక్కసారి ఇతరుల యొక్క చేష్టలు కాని ఇతరుల యొక్క మాటలు కానీ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయినంటే మనల్ని ప్రేరేపిస్తున్నాయి మిమ్మల్ని స్పందింపజేస్తున్నాయి అంటే దట్ మీన్స్ మోహముంది అందుకని భజగోవిందానికి ఒక గొప్ప పేరు కూడా పెట్టారు ఏంటి తెలుసా అండి మోహముద్గర అంటే సమ్్యట ముద్గరం అంటే ఏంటి సమ్మెట అనమాట అంటే పెద్ద శుత్తి అనమాట మోహము అనే మన బండని లోపల ఉన్న బండని భజగోవిందం అనే సమ్మెట శుభ్రంగా కొట్టి కొట్టి పగలగొడుతుంది అందుకని దీని పేరు మోహముద్గర అని పేరు ఇక్కడ శంకర్లు అంటున్నారు ఏమిని నిర్మోహత్వం ఆ మోహాన్ని తొలగిస్తుందంటే ఎవరి చేష్టలు కానీ ఎవరి ఆకృతులు కానీ ఎవరి హావభావాలు కానీ ఎవరి మాటలు కానీ మనల్ని ప్రేరేపించదు మనల్ని ప్రతిస్పందింప చెయ్యనివ్వదు మనల్ని ఇన్ఫ్లుయన్స్ చేయలేవు అంటే ప్రకృతి అంతా కూడా మనల్ని మోహించలేదు అంటే ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు అని అర్థం వీ ఓంట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఆర్టిఫిషియల్ థింగ్స్ ఇదంతా ఆర్ట్ అనమాట ఒక ప్రకృతి ఒక కళ సృజనాత్మకమైనటువంటి శక్తి అంతే అచింత్య రచనాశక్తి మాయా ఇదొక సృజనం కల్పన ఇది అది నన్ను మోహింపచేయలేదు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయదు ఎప్పుడైతే ఆ నిర్మోహస్థితి వస్తుందో నిర్మోహత్వే నిశ్చలతత్వం ఏం తెలుసా అండి ఎప్పుడైతే నాలో ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదో ఎవరు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయలేరో ఏది నన్ను ప్రతిస్పందింపజేయలేదో ప్రతిస్పందన అంటే అలజడి అలజడి లేకపోతే మనస్సు ఎలా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది నిశ్చలతత్వం ఆ నిశ్చలతత్వంలో జీవన్ముక్తి కలుగుతుంది అన్నారు ఇక్కడ ఈ షిఫ్ట్ అర్థం చేసుకోవాలి అసలు నిశ్చలంగా ఉంటే జీవన్ముక్తి వస్తుందా ఎస్ ఏంటనంటే మనం ఒక సరస్సు దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక కొలను దగ్గరకో సరస్సు దగ్గరకో వెళ్ళాం మనం ఇలా చూసాం మన ముఖం అక్కడ చెల్లా విరిగిపోయినట్టు కనిపిస్తుంది ముఖం మన ప్రతిబింబం మీరు బాగా ఆలోచించండి అలా కనిపించేటువంటి మన ముఖం ఇప్పుడు ప్రశాంతంగా కనపడాలి ఏకంగా కనపడాలి నిర్మలంగా కనపడాలంటే ఏమవ్వాలండి ఆ నీటిలో కలిగిన చంచలం తగ్గిపోవాలి నీటిలో కలిగిన కదలికలు తగ్గాలి అంటే ఆ చలనం తగ్గితే నీరు కనుక నిశ్చలంగా ఉంటే అక్కడ మన ప్రతిబింబం స్పష్టంగా కనిపిస్తుంది అలాగనే పరమాత్మ ఎక్కడో లేడయ్యా మన యొక్క మనస్సు అనేటువంటి కొలంలో ప్రతిబింబిస్తున్నాడు దేవుడు అర్థమైందా మరి వాడు కనిపించట్లేదు నాకు స్పష్టంగా నీ మనస్సు చంచలంగా ఉంది కాబట్టి ఇప్పుడు చంచల రహితమైనటువంటి స్థితిని కనుక నీ పొందితే ఖచ్చితంగా పరమాత్మ ప్రతిబింబం నీకు ద్యోతకమవుతుంది స్పష్టంగా ఉంటుంది అదే జీవన్ముక్తి కాబట్టి ఇప్పుడు నాకు పరమాత్మతత్వ అనుసంధానంలో నాకు అవరోధాలు వస్తున్నాయనంటే మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్ష బంధాయ విషయాసక్తం నిర్విషయం మన విషయాసక్తం బంధాయ మనకు బంధించడానికి విషయాలు కావాలి విముక్తులవ్వడానికి విషయం అక్కర్లేదు విషం గొప్పదా విద అన్నారు విషయం గొప్పది ఎందుకని విషయానికి మూడు అక్షరాలు విషయము ఎన్నక్షరాలు నాలుగు అక్షరాలు విషం ఎక్కితే నేను ఒక్కనే చేస్తాను కానీ విషయం కనుక నాలో వచ్చింది అనుకోండి ఇది నన్నే కాదు ఇతరులందరినీ కూడా హింసిస్తుంటుంది కాబట్టి విషం కంటే విషయం చాలా అపాయకరం అందుకని విషయాలనేటువంటివి బంధించడం మనిషిని సహజం ఇన్ఫ్లుయన్స్ చేస్తాయి ఎవడైతే విషయాల వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడో నిజంగా ఆ స్థితి రావాలంటే సంతృప్తి అనేది మనిషికి కలగాలండి మనిషికి ఆ సంతృప్తి కలగాలి అది కలగాలి అంటే వెలితిపోవాలి మనిషిలో అసంతృప్తి వెలితిపోతే మనిషిని ప్రపంచం ఏమీ ముట్టుకోలేదు నా దృష్టిలో మొత్తం ఈ ప్రకృతిని ఎవడైతే ఒక బాల్లాగా భావించుకుని దాంతో ఆడుకుంటాడో వాడు యోగి అర్థమైందండి మొత్తం ప్రకృతిని అంతా ఒక బాల్లాగా తయారు చేసుకుని దాంతో ఆడుకోగలగాలన్నమాట ఇప్పుడు ప్రకృతి అంతా మనల్ని ఒక బాల్లాగా ఆడుకుంటుంది శుభ్రంగా వేపుతుంది అటు ఇటు కాబట్టి ఇక్కడ నిర్మోహత్వే నిశ్చలతత్వం ఆ చలనం లేనటువంటి నిశ్చలమైనటువంటి ప్రసన్నమైనటువంటి మనస్సు అందుకనే ప్రసాదే సర్వదుానా హానిరస్యోపజాయతే ప్రసన్నచేతో హ్యాసు బుద్ధిపర్యవతిష్టతి స్తి బుద్ధిరయుక్త నాస్తి బుద్ధిరయుక్త్య నాయుక్త భావన నచాభావత శాంతిహి అశాంతస్య కుత సుఖం మనకు మనోబుద్ధులు ఎప్పుడైతే నిశ్చలత్వాన్ని పొందదో నిర్మలత్వాన్ని పొందదో ప్రసన్నంగా ఉండాలి ఎలా ఉండాలి తెలుసండి ఆ సాధకుణ్ణి చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే శుభ్రమైనటువంటి అర్థంలాగా అనిపిస్తాడు అంటే మనం అందులో ప్రతిబింబిస్తుంటాం అక్కడికి వెళ్ళి కూర్చోంగానే ఏమిటో మనం ఒక అనూహ్యంగా ఒక అద్వితీయమైన అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ ఉంటాం కారణం ఏంటంటే వాడు ఆ ఉంటాడు అగరవత్తి వెలిగిస్తే అక్కడికి వెళితే మనకు ఎలాగైతే ఆ సుగంధం వస్తుందో ఒక సెంటు కనుక మనం స్ప్రే చేస్తే హడు కనుక ఎక్కడైనా చల్లితే ఆ ప్రదేశానికి వెళితే మనకు ఆ సుగంధం ఎలా అయితే మనకు అంటుతుందో అలాగనే మహాత్ముడి యొక్క సన్నిధిలో కూర్చుంటే ఆ నిర్మలత్వము ఆ నిశ్చలత్వము అవన్నీ మనకు అంటుతూ ఉంటాయి దుర్జన సాంగత్యం వల్ల దుర్మార్గాలు దుష్టభావాలు ఇవి ప్రేరేపింపబడుతూ ఉంటాయి సంస్కారం అది అది ఎలాగైనా వైబ్రేట్ అయ్యి మనల్ని దాని ప్రతిస్పందింపజేస్తుంటుంది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి సాంగత్వాన్ని మనం మార్చుకోవాలి అర్థమైందండి మన సాంగత్యాన్ని మనం మార్చుకోవాలి ఎవరితో మనం సాంగత్యం పెంచుకోవాలి ఎవరితో సాంగత్యాన్ని తగ్గించుకోవాలని ఆలోచించుకోవాలి గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా ఈ లోకంలో ఒక్కటి మర్చిపోకండి ఏదైనా వదిలిపెట్టి పోవాలనేటువంటి సత్యం మీకు అర్థమైతే ఇంకా మిగతా వాటిని పట్టుకోవాలో వద్దు నేను చెప్పక్కర్లేదు ట్రైన్ ఎక్కారు అనుకోండి ట్రైన్లో భర్త్ ఇచ్చారు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీకి వెళ్ళామనుకోండి వాళ్ళు ఏమి అన్నీ ఇస్తారు రెండు రెండు బెడ్షీట్లు ఒక రగ్గు ఒక తలగడా ఇస్తారు అన్నీ ఇస్తారు కదా అవన్నీ కూడా ఎవరైనా ఉదయం నాకు ఇచ్చేసారు కదా అని చుట్టపెట్టుకుని బ్యాగులో పెట్టాడు అనుకోండి ఎలా ఉంటుంది రాత్రి పడుకుని ఉదయం నా స్టేషన్ బాగానే వాడికి అప్పచెప్పాలి వాడికి అప్ప చెప్పవలసిన అవసరం కూడా వాడి పెరుగు పోతాడు ఆడు స్టేషన్ వచ్చేటప్పుడు వాడే లేవండి సార్ స్టేషన్ వచ్చేసి దిగండి అంటాడు ఎందుకంటే వాడు సర్దుకుని వాడు దిగిపోవాలి అలాగని ఇక్కడ కూడా మనం అన్నిటినీ వదిలిపెట్టిపోవాలి వాడుకోవాలి తప్ప దాంతోపాటు మనం ఉండిపోదాం అనుకోవడం భ్రమ అవి మనతో పాటు ఉండిపోవాలనుకోవడం అంతకంటే భ్రమ కాబట్టి అలా ఉన్నప్పుడు మనం ఎలా ప్రిపేర్ అవుతామండి ఉదయం లేవగానే ఆ బెడ్ తలగడ ఏమన్నా మనకు గుర్తుకొస్తుందే రాదు తీసేస్తాల్లో చుట్టపెట్టి పక్కన తోసేస్తాం ఎందుకని వాడు కొట్టుకుపోతాడు మంది కాదు ఇది కూడా అంతే ఎప్పుడైతే ఆ మోహత్వం అనేటువంటిది పోయిందో నిశ్చలతత్వం అనేటువంటిది ఏర్పడిందో నిశ్చలతత్వే జీవన్ముక్తి భోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే నహిరే కరణే సరేనండి చాలా బాగుంది తొమ్మిది శ్లోకాల వరకు మనకు మానవ జీవితం ఎలా ఉంటుంది ధర్మ అర్థ కామాల గురించి చెప్పారు అక్కడ నుంచి ఒక వ్యక్తి ఎన్ని రకాలుగా ఇతరుల కోసమే ఆరిపోయి తన జీవితాన్నంతా కూడా వాళ్ళ కోసం వెలిగించుకుని ఆరిపోతున్నాడు ఒక వృత్తి కాలిపోయినట్టు ఎలా కాలిపోతున్నాడో అది చెప్పారు కాబట్టి ఈ సంసారం నుంచి బయటపడాలి అని ఈ భావాల నుంచి బయటపడాలి నా నిజస్వరూపాన్ని నేను గ్రహించాలి అందుకోసం నేను పుట్టాను కానీ ఈ వీటి కోసం కాదు కానీ ఇవి జీవన విధానాలు కానీ నా జీవిత లక్ష్యం ఇది కాదు నా లక్ష్యాన్ని ఛేదించడానికి విన్ను సహకరించాలి అర్థమైందా కాబట్టి ఇందులో నేను ఉండిపోవడం నాకు ప్రమాణం కాదు ఎదగాలి అనుకున్నటువంటి వ్యక్తికి తొమ్మిదో శ్లోకం సత్సంగాన్ని పరిచయం చేస్తూ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ఆ శ్లోకాన్ని చెప్పి ఈ పదో శ్లోకం నుంచి పదమూడో శ్లోకం దాకా వయసి క్షీ విత్తే కరివర జ్ఞాతే తత్ కంసారజ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమే వయస్సి గతే కహ కామ వికారైలో పెళ్ళింది బాగా ఆలోచించండి ముందు పెళ్లి కొడుకుని కూర్చోపెట్టు తంతు చేయిస్తూ ఉన్నారు తర్వాత ఏం చేశారు వీడు చేస్తున్నాడే గాని పాపం అక్కడ బ్రహ్మగారు వచ్చేయండి ఇచ్చేయండి అన్నారు వీడు పాపం సగం తోటే సగం మనసు అంతా ఎక్కడుంది ఇప్పుడు ఆ బ్రహ్మగారు అంటారు ఈ వీడి వీడి తాపత్రయం చూసి బ్రహ్మగారు ఆ పెళ్ళికూతురుని తీసుకురండి అప్పుడు చూ సర్దుకుంటావు అంతవరకు ఇలా పడున వాడిలాగా ఆ పెళ్ళికూతురుని తీసుకురండి అనగానే అప్పుడు సెట్ చేసుకుంటాడు ఒక్కసారి అంతా ఆవిడొచ్చింది ఆవిడ కూడా ఇలా తలకాయ ఉంచుకుంటుంది వాడు ఎప్పుడు చూస్తుందా అనుకుంటాడు ఈవిడెప్పుడు చూస్తున్నాను వాడు అనుకుంటాడు ఆవిడెప్పుడు చూస్తున్నాను వీడనుకుంటాడు ఓ ఇద్దరు పరస్పరం అనుకుంటుంటారు అనుకోవడంలోనే కొంతకాలం అవుతుంది పక్కకు వచ్చి కూర్చుంటుంది ఇంకా వాడు చేస్తున్న బ్రహ్మగారు ఏం చెప్పినా ఇంకా ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారంటే వాళ్ళు ఆవిడనుకో బా ఎంత గొప్ప భక్తుడు ఎంత గొప్పది అంతవరకు కూడా బ్రహ్మగారికి వీడికి నీరసం వచ్చి నిజంగా ఆలోచించింది ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు ఎంతోమంది కూర్చుని ఉంటారు కదా హాల్లో అసలు ఎవడొచ్చాడో ఎవడు పోతున్నాడో వీడికి ఉండదు అనమాట ఆలోచన భావాలన్నీ పక్కనే ఉంటాయి కానీ ఎదురుగుండా ఉండదు లో పెళ్లి జరుగుతుంది ఒకరి ముఖం ఒకరు చూసుకుంటే ఒట్టు చూసి చూసి చూసి చూసి చూసి చూసి చూసి ఇంక మళ్ళీ ఇప్పుడు ఎందుకు అందుకని అందరు ఎవరు వచ్చారో ఎవరొచ్చారోహో మామయ్యారు రండి రెండు రెండు పిన్ని గారు రెండు రెండు రండి బాబాయ్ గారు రెండు రెండు రండి ఇరవైలో పెళ్ళికి అరవైలో పెళ్ళికి ఎంత తేడా ఉంది చూడండి ఇరవైలో పెళ్ళికి బా మనిషి ఎంత ఉత్సాహంగా ఉంటాడో అరవైలో పెళ్ళి వచ్చేటప్పటికి ఎంత మెచ్చుడుగా ఒక యోగిలాగా కూర్చుంటాడు ఏం లేదు శంకర్లదే అంటున్నారు వయసిగ్గతే కామవికారహ ఇరవైలో పెళ్ళికున్న కామం అరవైలో ఎందుకు లేదయ్యా ఎదు తెలుసా శుష్కే నీరే కహ నీళ్ళు ఎండిపోతే దాన్ని ఏమన్నా మనం చెరువు అంటామా చెరు ఎండిపోదు ఏమి ఎండుతుంది అలానే ఉంటుంది ఏం ఎండుతుంది అది కానీ ఒకసారి నీరు ఎండిపోతే దాన్ని మనం కాసారం అనం దాన్ని చెరువు అని చెప్పాం కొలను అని చెప్పాము ఏదో గోయిలా కనిపిస్తుంది శుష్కే నీరే కహారహ వయసి గతే కామ వికారుష్కే నీరే కసారహ ఇరవైలో కనుక ఎవడికి కామ లేకుండా ఉందనంటే ఏదో అబ్నార్మాలిటీ ఉందనుకోవాలి అరవైలో కనుక కామవికారాలు మొదలైందనంటే ఈయన తీసుకెళ్ళి డాక్టర్ గారిని చూపించాలనుకోవాలి అర్థమైందే ఇద్దరికీ అది అబ్నార్మాలిటీ ఇరవైలో కామం ఉన్న అరవైలో లేకపోవడం ఇది ప్రకృతి సహజం సహజమైన దాన్ని ఇక్కడ శంకర్లు మాట్లాడుతున్నారు అసహజమైన దాన్ని మాట్లాడరు వయసిగ్గతే కహ కామ వికారుష్కే నీరే కక్కసారీనే విత్తే కరివార జ్ఞాతే తత్వే క సంసారా ఎంత ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ అండి ఆయన అన్నారు మీరు ఎండిపోతే చెరువు అన్నదని కొద్దిగా ముందుకెళ్ళి ఆలోచిస్తాం నీళ్లు పుష్కలంగా ఉంది ఓ బ్రహ్మాండంగా ఉంది నిండుగా ఉంది ఆ చెరువులో చేపలు వచ్చేసాయి చేపలు కూడా అందులో బాగా శుభ్రంగా ఊహించింది చేపలు తిన చేపలు పిల్ల చేపలు పెద్ద చేపలు అన్ని ఉన్నాయి అందులో ఒక చేప అన్ని చేపలని సమావేశపరిచి రే పొద్దున అందరం సమావేశం అయిపోవాలి చేపలన్నీ విన్నాయి వెళ్ళాయి పడుకున్నాయి తర్వాత రోజు ఏమైపోయింది తెలిసినా ఆ రాత్రి రాత్రి ఆ చెరువు ఉంటుంది కదా యజమాని వాడు మోటార్ పెట్టి మొత్తం నీళ్ళు తోడేసాడు ఇప్పుడు సమావేశం ఎక్కడ పెట్టాయి చేపలు ఎక్కడున్నాయి అక్కడ ఉంటే మీటింగ్ నీళ్లు ఉంటే అవన్నీ ఉంటాయి నీళ్ళు లేకపోతే అంతే అలాగనే నీ దగ్గర కూడా ధనం ఉంటే భార్య కానీ భర్త కానీ పిల్లలు కానీ భర్త సరే ఏమయ్యా వాళ్ళకి నిజంగా నీకు రెండు కోట్లు ఇస్తారట ఆ చెప్పండి ఏమిటి దానికి డిమాండ్స్ ఏమి చెప్పండి ఏమి లేదయ్యా పాప ఆవిడికి ఎడంకాలు లేదట ఆ పర్లేదు చెప్పండి సర్దుకుంటాను కోట్లున్నాక సర్దుకుంటాను కుడి చేయి పని చేయదట ఆ నాకు చేయలేదంటే నేను సర్దుకుంటాను అసలు మన దగ్గర అది ఉందని చాలు బెల్లం ఉంటే క్షీణే విత్తేపరివార ఎక్కడుందండి నిజంగా ఆలోచించండి సపోజ్ ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు మీరు దేనికి పనికిరాదు మీ దగ్గర డబ్బు లేదు మీకు శక్తి లేదు ఓపిక లేదు వికారంగా ఉన్నారు ఆలోచించండి మన ఇంట్లో ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి మీరు గమనించండి అంటే వీళ్ళు చాలా కాస్ట్లీయెస్ట్ వెడ్డింగ్ కార్డు వేస్తారనమాట మిడిల్ క్లాస్ వెడ్డింగ్ కార్డు ఒకటేస్తారు లో క్లాస్ వెడ్డింగ్ కార్డు ఒకటేస్తారు డబ్బుని వ్యక్తపరుచుకునేటువంటి పిచ్చ అనమాట ఇది అంతకంటే వెళ్ళేది ఇది ఒక యాభై రూపాయలు ఉంటుంది కాస్ట్లీయెస్ట్ వెడ్డింగ్ కార్డు వందో ఎంతో ఉంటుంది దానికి స్ప్రే చేసి డ్రై ఫ్రూట్స్ పెట్టి దాన్ని అలా పెట్టి పెట్టి పట్టుకెళ్ళి ఎవరికి ఇస్తారు తెలుసండి సొసైటీలో ఇంకా ఎవరైతే డబ్బు కలవాలన్నారో వాళ్ళు పట్టుకెళ్ళిస్తారన్నమాట ఈ మిడిల్ క్లాస్ కార్డు కొడతారు అది ఎవరికంటే బంధువుల్లో కొద్దిగా లేని వాళ్ళకి మధ్య మధ్యకి తరగతి వాళ్ళకి అందరూ మన బంధువుల్లోనే పాపం ఏమీ లేని వాళ్ళు పాపం చిన్న ఎక్కడో అద్దెకు వాళ్ళు సైకిల్ తొక్కని బతికే వాళ్ళకి ఈ లో క్లాస్ కార్డు ఇస్తారా ఇచ్చేది కూడా ఎలాగంటే వీళ్ళని చూసుకున్నండి అంటే ఏం ఎంత తప్పండి కానీ ఏమీ లేని వాడున్నాడు మీరు ప్రేమతో పిలిస్తే వచ్చి పెళ్ళి మ అర్ధరాత్రి మూడు గంటలకైనా వాడు అలా మేలుకు నన్ను పిలిచారాడని ఆ భక్తితో కూర్చుని నీ పిల్లల్ని ఆశీర్వదిస్తారండి నిజంగా ఆశీర్వదించు వీళ్ళు చేస్తారు వాళ్ళని మనం ఉపేక్షిస్తాం వీళ్ళేమో నెత్తిన పెట్టుకుంటాం క్షినే విత్తే ఇంకోటి ఈ డబ్బంతా కూడా ఏదో వ్యాపారంలో పెట్టారు మొత్తం పోయింది అనుకోండి మీరు ఇప్పుడు రోడ్డు మీద ఉన్నారనుకోండి ఇప్పుడు వాడింటికి వెళ్ళారనుకోండి పిలుపులకి వాడికి ఇప్పుడు నేను చూడడం నామోషి కానీ అదే ఏమీ లేని వాడి దగ్గరికి ఇప్పుడు వెళ్ళారనుకోండి అప్పుడు ఎంత ప్రేమగా ఉన్నాడు ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టేవ్వండి కొద్దిగా కాఫీ తాగనని అంటాడు వాడికి ఉన్నది మీతో పంచుకుంటాడు ఇది యదార్థమైనటువంటి ప్రేమ దానికి మనం దూరమైపోతున్నాం డబ్బుకు దగ్గర ప్రేమకు దూరం అవుతున్నాం ఆలోచించండి సత్యం కాదంటారు అది యథార్థ ఈరోజు సమాజంలో అలా చేయట్లేదంటారు ముందు మీరు చేసుకుని చెప్పాను ఇన్ని కార్లు ఎందుకు కొట్టాలి అంటే ధనికుడు పేదవాడు విభజన మీరు ఎందుకు చేసుకుంటున్నారు ఒక పెళ్లికి అయ్యో నా కూతురు పెళ్ళి నా కొడుకు పెళ్ళి వీళ్ళందరూ రావాలి సమంగా రావాలి అందరూ ఆశీర్వదించాలనే భావన పోయింది పెద్దవాడికి పెద్ద కార్డు మధ్యతరగతికి మధ్యతరగతి కార్డు ఏవీ లేనివాడికి ఏమీ లేని కార్డు అదే తెల్ల కార్డు మీద నాలుగు అక్షరాలు కొట్టేసి వస్తే చస్తే చావు పోతే పో అన్నట్టుగా ఉంటుంది ఆ పత్రిక కూడా సాల్ ఇది నిలబడదు గుర్తుపెట్టుకోండి ఇది శాశ్వతం కాదు క్షీణే విత్తేవార నిలబడదండి ఇది ప్రేమగా ఉన్నదే ఎప్పుడూ నిలబడుతుంది ఇవేమి నిలబడదండి ఇవి శాశ్వతం కాదు ఐశ్వర్యం శాశ్వతం కాదు అందం శాశ్వతం కాదు యవ్వనం శాశ్వతం కాదు పాండిత్యం శాశ్వతం కాదు కీర్తి శాశ్వతం కాదు కానీ మీలో పెంచుకున్న ప్రేమ అది ఎప్పటికీ నిలబడిపోతుంది శాశ్వతం ప్రేమని అది పెంచుకుంటే వచ్చేది కాదు పెంచుకుంటే తెగిపోయేది కాదు అది స్వరూపమై ఉండాలి ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తికే నిర్ద్వంద్వంగా అందరినీ ప్రేమిస్తాడు ఇక్కడ అదే అంటుంది జ్ఞాతే తత్వే సంసారత్వాన్ని తెలుసుకుంటే కనుక ఇంకా సంసారమేముందండి కాబట్టి సంసారాన్ని వదులుకోవాలని ప్రయత్నం చేయకండి తత్వాన్ని పట్టుకోవాలని ప్రయత్నం చేస్తే సంసారం తనంతటా వదిలిపోతుంది అందుకని ఇక్కడ శంకర్లు అంటారు మా గురు జన యౌన గర్వం మాయామయమిదం అఖిలం హితు బ్రహ్మపదం తం ప్రవిశ విది భజ గోవిందం భజ గోవిందోవిందం భజ మూఢమే సంప్రాప్తే సన్నికా అర్థమైంద ఎందుకు భజగోవిందం ప్రతి శ్లోకానికి చెప్పాలంటే ఒరే మూఢమతే ఇలా ప్రవర్తించకురా ఒరే మూఢమతే ఇలా ప్రవర్తించకు అని ముప్పై కూడా మూఢమతి మూఢమతి అడ్రస్ చేస్తున్నాను అనమాట అందుకని అది శ్లోకం మొకటమది మొట్టమొదటిది మా కురు అలా చెయ్యకు ఏమిటి ధన జన యవ్వన గర్వం మా కురు నేను డబ్బు గలవాణ్ణి గర్వమ్మా కురు నాకు చాలా జనులు ఉన్నారు బంధువులు ఉన్నారు గర్వమ్మా కురు నేను చాలా యవ్వనంలో ఉన్నాను చాలా అందంగా ఉన్నాను గర్వం కురు అదనమాట ఇక్కడ ధన జన యవ్వనం ప్రతి గర్వం కురు ఇవన్నీ ఉండడం కష్టం అండి ఒక మనిషికి డబ్బు ఉండడం కష్టం మంచి ఐశ్వర్యవంతుడిగా కష్టం పుట్టాడే అనుకోండి బధువులు మిత్రులు ఉండడం కష్టం ఉన్నారే అనుకోండి అందం ఉండడం కష్టం అర్థమైందే ఇవన్నీ ఉన్నాయనుకోండి విద్య ఉండడం కష్టం ఇవన్నీ ఉన్నాయనుకోండి వాడికి కీర్తి ఉండడం కష్టం అది రాముడి దగ్గర ఉంది ఐదు కానీ రాముడు ఎప్పుడలా అలా చాలా సౌలభ్యంగా ఉంటాడు అది శాశ్వతమైనటువంటి కీర్తిని పొందాడు రాముడు విద్య రాముడికి రాని విద్య లేదు కీర్తి రాముడికి కీర్తి ఎవరికీ లేదు అందం బహ్ రామ కమల పత్రాక్ష అసలు చారురూపం రాముడిది అది ఎవరికీ లేదు ధనం అంటారా ఇంకా అసలు ఏమి లేదు జనమా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ వాడి వాడు అయిపోతారు అందరు కూడా రామబంధువులు అయిపోతారు మరి ఇన్ని ఉన్న రాముళ్ళు వానరుల్ని ఆలింగనం చేసుకున్నాడు జాంబవంతుణ్ణి పట్టుకున్నాడు జటాయుని ప్రేమించాడు గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు శబరి దగ్గరికి వెళ్ళి ఎంగిలి పళ్ళు తిన్నాడు ఏ మా ధన జన యవ్వన గర్వం హరతి కాల సర్వం రే నీకు ఇది ఒక కాలంలో వచ్చిందిరా నువ్వు గర్వించావా ఒక కాలంలో ఎగిరిపోతుంది ఇంకోటి నువ్వు గర్వించకపోయినా కాలం దీన్ని పట్టుకుపోతుంది నువ్వు గర్వించినా ఒక కాలం దీన్ని పట్టుకు ఇంకా అలాంటప్పుడు గర్వం ఎందుకు ఇది కాలందే కానీ నాది కాదు ఎందుకని ఒక యవ్వనం ఉందనుకోండి ఒక కాలం అది పదిహేను ఏళ్ళ నుంచి నలభై ఐదేళ్ల వరకు ఒక యవ్వనం అదొక మంచి వయసు అనమాట ప్రాయం అది ఆ ప్రాయం గురించి మనం గర్వించామనుకోండి నలభై ఆరు రావడానికి ఎంతసేపు పడుతుందండి పదిహేను పోవడానికి ఎంతసేపు పట్టిందో నలభై ఆరు రావడానికి అంతేసేపు పడుతుంది అర్థమైందా మీకు కాబట్టి ఇది పోతుంది అందుకనే భర్తృహరి అన్నారు రూపే జరాయా భయం అందం ఒక పెద్ద శాపం అంట భగవంతుడు ఎందుకని రోజు అందాన్ని స్మరించుకొని వాళ్ళు ఎప్పుడు వికారమైపోతాం ఎప్పుడు ముసలితనం వస్తుందేమో అని బెంగట్టేసుకుంటారు కాబట్టి భగవంతుడు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనం భగవంతుని కోరుకోవాల్సింది ఇవి కాదు భావ సౌందర్యాన్ని కోరుకోవాలి కానీ దేహ సౌందర్యాన్ని కాదు గుర్తుపెట్టుకోండి దేన్ని కోరుకోవాలి భావ సౌందర్యం కాబట్టి ఇక్కడ శంకరులు కూడా అదే అంటున్నారు హరతి నిమేషత్ కాల సర్వం ఒక్క నిమిషం ఆయన నిమిషం అన్నారు అరవై అరవై సెకండ్లు హరతినిమేషత్ కాల సర్వం మృత్యువుకి నియమం లేదు హరతి నిమేషత్ కాల సర్వం ఒక్క క్షణం అంతే మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిష విదిత్వ ఒక్కసారి ఆలోచించండి రెప్ప వేస్తే ప్రాణం పోయింది ప్రాణం తెచ్చుకునేదానికి పుట్టడానికి మట్టుకు నానా యాతనా పడి గంటలు తాపత్రయపడాలి తొమ్మిది నెలలు వెయిట్ చేయాలి తల్లి గర్భంలో జన్మించడానికి ఇంతసేపు పడుతుంది ఇంతకాలం కావాలి మరణానికి రెప్పపాటు చాలు అందుకనే భగవంతుడు చూడండి ఒక చెట్టుని మనం పెంచడానికి చాలా కాలం పడుతుంది కానీ దాన్ని నరికి పారేయాలంటే ఎంతసేపడుతుంది హరతినిమేషర్వం తాడి చెట్టు అంత మనిషి క్షణ కాలంలో పడిపోతాడంతే యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశల గతవతి వాయో దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే రెప్పపాటు కాలంలో పోతుందయ్యా ఈ జన్మ ఈ బతుకు పోనీ ఈ బతుకేమైనా చాలా గొప్పదనుకుంటున్నావా నువ్వు బయట నుంచి మంచి మంచి పదార్థాలు తింటున్నావు లోపలికి వెళితే కడుపులోకి వెళితే అన్ని కుళ్ళు పదార్థం తయారవుతుంది అసలు విప్పి చూస్తే లోపలంతా కుళ్ళుంది ఇలాంటి తిత్తిని మోస్తూ నువ్వు చాలా గొప్ప అనుకుంటున్నావు అంటే ఇంతకంటే గొప్ప ఎవడున్నాడు ఏ లోపంలో ఇంతకంటే అవివేక్ ఎవడున్నాడు మా కురు జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం నేను చాలా బుద్ధివంతుండీ నేను చాలా పండితుణ్ణి నేను చాలా గొప్ప తెలియగలవాణ్ణి నా అంత తెలివి ఎవరికీ లేదు ఓహో నిజం అంత తెలివి ఎవరికీ లేదా వెంట్రుక వాస్త అంత దెబ్బ చిన్న తగిలితే బుర్రలో ఎక్కడ తగలకూడదు తగిలితే నీ బుద్ధి పని చేయట్లేదే చాలా బుద్ధిమొంతు నీ తెలివిగలవాడి చిన్న వెంట్రుక దెబ్బ తగిలితే నువ్వు తట్టుకోలేకపోయి పడిపోతున్నావు కోమాలోకి ఏమైపోయింది మా కురు యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం ఒక పెద్ద ఇంజనీర్ అట్ట ఆయన చాలా పెద్ద ఇంజనీర్ ప్లస్ కాంట్రాక్టర్ పెద్దది ఒకటి కడుతున్నాడ పెద్ద కన్స్ట్రక్షన్ ఒకటి జరిగింది ఏదో అర్థం ఓ ఇటుకలు సిమెంటు ఐరన్ గిరణి వచ్చి ఉన్నాయి కడుతున్నారు అక్కడ ప్లాన్ చూసుకున్నారు పాపం ఆ రోజు ఆ కాంట్రాక్టర్ రోజు వెళ్ళాడు ఆ రోజు వెళ్ళాడు వర్క్ దగ్గరికి వర్క్ స్పాట్లో చూసి అంతా కూడా ఒకసారి చూస్తున్నారు బిల్డింగ్లంతా ఆయన ప్లానే ఆయన గీసింది ప్లాన్ అనమాట అని చూస్తున్నారు చూస్తుంటే ఏమేమి తెలుసండి అక్కడ నుంచి సడన్గా పైన ఇటుక వరుస కడుతున్నారు ఒక ఇటుక పైనుంచి ఊడింది వచ్చి వీడి బొర పడింది హాస్పిటల్కి తీసుకెళ్లారు మూడు రోజులు కోమలో ఉన్నాడు పోయాడు ఇంత ప్లాన్ వేసింది వాడే కానీ ఒక్క ఇటుకుతోటి చచ్చాడు మా గురుధన జన యవ్వన గర్వం హరతినిమేషర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిష ఇది మాయా అనేది గుర్తించు మాయా అంటే ఏంటి తెలుసండి ఇదంతా మనల్ని లాగి ఆకర్షించి బంధించి కుమిలేలా చేస్తుంది ఒకసారి కబీర్దాసు అలా దారిలో వెళుతూ ఉంటే ఒక ఆవిడ కూర్చుని తిరగలి పెట్టుకుని అలా విసురుతూ ఉంది విసురుతూ ఉంటే కబీర్దాస్ చూసి బోరు నేడుస్తారట అయ్యో అయ్యో అయ్యో మాయా అనేటువంటి ఈ ఆడావిడ ఈ స్త్రీ తిరగలి అనేటువంటి సంసార చక్రంలో జీవుళ్ళు అనేటువంటి బియ్యాన్ని వేసి గింజల్ని వేసి అందరినీ పిండి పిండి చేసేస్తుంది తిప్పేస్తుంది పిండి పిండి చేసేస్తుంది అందరూ నుగ్గు నుగ్గు అయిపోతున్నారు అయ్యో మోక్షం అనేది లేదా వీళ్ళెవరికి అని బాధపడుతూ ఒక సాధు ఆ దారిలో కబీర్ ఒక్క ఐదు నిమిషాలు ఆగు ఏడవ కంటాడు ఆవిడంత తిరగలతో తిరిగేస్తుంది అంత అయిపోయింది విసిరేసింది అయిపోయిన తర్వాత ఆవిడ పైరాయి తీసింది అక్కడ కింద తెరగలు ఉంది కదండి దాంట్లోపల కర్ర ఉంటుంది కదా ఆ దాని దగ్గర ఈ బియ్యం వెళ్ళిపోయి పడిపోయినాయి అప్పుడు అడిగాడు అనమాట ఈ సాధు అమ్మ ఈ బియ్యమంతా కూడా తిరిగిపోయింది పిండైపోయింది కదా ఈ తిరగల్లో లోపల ఇరుక్కుపోయిన కొన్ని బియ్యాలు ఉన్నాయి కదా ఈ గింజల్ని ఏం చేస్తానంటే ఆవిడ ఎంత అద్భుతమైన సమాధానం చెప్పింది తెలుసా మహాత్మా మీకు తెలియదేముంది నా వశానికి రాకుండా ఏదైతే వెళ్ళి ఆ రాటకి అంటుకుని వాటి పాదం దగ్గర పడిపోయిందో దానికి పసుపు నెయ్యి అన్నీ రాసి అక్షంతలుగా మార్చి దాన్ని భగవంతుడికి అర్చన చేస్తాను అనేది అనమాట కవీర్ చూసావా మాయా అనే స్త్రీ వశంలో పడ్డామా ఈ ప్రకృతిలో పడ్డామా నలిగిపోతాం పరమాత్ముడని ఆ రాటకు మనం అంటి పెట్టుకుని బ్రతికామా దాని దగ్గరికి వెళ్ళిపోయామా అక్షంతలై భగవంతుడికి అర్చనగా మారుతాము మాయా మయమిదం అఖిలం హిత్వ అర్థం చేసుకోండి ఇదంతా కూడా ఇట్ సాల్ సాల్ ఏ సింపుల్ అట్రాక్షన్స్ అంతే ఇట్ అట్రాక్స్యువ్ అండ్ బైండ్స్ యువ్ ఇట్ పుషస్ యూ అంటుంది సారో తత్వం దగ్గరికి రానివ్వదు మాయా చాలా మంది ఉండి అంతే నేను పూజ చేసుకుంటానండి రోజు స్వామీజీ రెండు గంటలు పూజ చేసుకుంటానండి తర్వాత స్వామీజీ నేను ఒక గంట సేపు పారాయణం చేసుకుంటానండి పాప వాళ్ళు చెప్తుంటే నాకు చాలా మమ్మీ మమ్మీ నాకు ఏ వచ్చింది బి వచ్చింది నాకు సి వచ్చేసింది చెప్తుంటుంది అప్పుడు తల్లి ఎవరుకుంటే దాని తిదిగా పొంగిపోతుందో కానీ తల్లి దృష్టిలో ఏబీసీడీలు రావడం కాదు దాని లక్ష్యం విద్య రావాలి విద్య అంటే ఏబీసీడీలు కాదు అక్షరాభ్యాసం అలాగే ఎవరైనా నా దగ్గరకు వచ్చి స్వామి నేను రోజు ఒక గంట పూజ చేసుకుంటానండి రోజు నేను నాకు తో గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తానండి నాకు అనిపిస్తుంది చాలా మంచిది మంచిదమ్మా ఎన్ని చేస్తావు ప్రదక్షిణాలు ఇరవై చేస్తానండి సరిపోదమ్మా నూటెని పారాయణం ఎంతసేపు చేస్తాం అరగంట కుదరదు గంట సేపు చెయ్యి పూజ ఎంతసేపు గంట ఇంకో గంట చేయొచ్చు కదా కానీ అది తప్పు కాదండి అలా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా లోపలుండే మాలిన్యం తొలగి ఒక్కరోజు గుర్తుకొస్తుంది ఎవరే ఇన్ని కర్మలు చేస్తున్నానే మోక్షం అంటే ఈ కర్మల వల్ల కాదు నేనెవరో నేను తెలుసుకోవాలి కదా పూజ చేసేవాడిని నేను జపం చేసేవాడిని నేను పారాయణం చేసేవాడిని నేను పోనీ అక్కడ విష్ణువో శివుడో ఎవరో దేవుడు ఉన్నాడు చేసేవాడిని నేనెవరో నాకు తెలియకుండా ఇవన్నీ చేసేస్తున్నానే అసలు నేనెవరు ఈ పూజ చేసే నేను ఎవరు ఈ జపం చేసే నేను ఎవరు ఈ పారాయణం చేసే నేను ఎవరిని అసలు జ్ఞాతే తత్వే క సంసార కాబట్టి ఇక్కడ శంకర్లు అదే అంటున్నారు మాయామయమిదం అఖిలం హిత్వ ఈ సృష్టిని మాయగా భావించు ఎందుకంటే ఇది కదిలిపోతూ ఉంది నీ దగ్గర నుంచి ఇంకొక రహస్యం కూడా మీకు తర్వాత శ్లోకంలో చెప్తారాయన తర్వాత రాబోయే పదమూడో శ్లోకంలో కాబట్టి దాన్ని తెలుసుకుని ఏదైతే సత్యమో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తే ఇది తనంత తాను వదలబడుతుంది అయితే ఎలా కాలం గడిచిపోతుంది ఎలా కదిలిపోతుంది ప్రకృతి అని అంటే దినయామిన్యో సాయం ప్రాత శిశిర వునరాయా క్రీడతి గచ్చత్యాయ తదా వాయు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నీరేం కరణి ఇక్కడ అద్భుతమైన ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కాలహ క్రీడతి కాలపురుషుడు ఆడుకుంటున్నాడట చంటి ఆడుతుంటాడు మన ఇంట్లో చూడండి వాడికి స్కూటర్ ఉండదు ఏముండదు చేతిలో ఇలా అంటాడు ఇలా అనేసి ఏదో అంటాడు ఇలా కాళ్ళతో ఇలా కొడతాడు స్టార్ట్ అయిపోయినాడు ఇలా పరిగెడుతుంటాడు చేతులు ఏముంటుంది అలా పరిగెడుతుంటాడు అలాగనే కాలపురుషుడు కూడా ఆడుకుంటున్నాడు దేంతో మాయా అనే ప్రకృతితోటి కాలపురుషుడు ఆడుకుంటున్నాడు కాలహ క్రీడతి సరే వాడు ఆడుకుంటూ ఉంటే ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో కూర్చున్నాం పిల్లాడి ఒక అందచందాలు చూసి వాడు చక్కగా ఆడుకోవడం చూసి మనం ఆఫీస్కి వెళ్తే మనసు అలా కూర్చున్నాం అనుకోండి ఆవిడేమిటిది ఏమండి మీకు పని పట్టలేదా వాడంటే పిల్లాడు ఆడుకుంటున్నాడు అలా కూర్చు కూర్చుని చూస్తూ కూర్చుని అలాంటి మీ పని చేసుకోండి అంటుంది అలాగని ఇక్కడ కూడా శంకర్లు అంటున్నారు రేపు ఇచ్చి సన్నాసి కాలం అనేది మాయా ప్రకృతితో ఆడుకుంటే నువ్వు కూర్చునిలా వేడుకు చూస్తే ఎందుకు ప్రయోజనం కాలహా క్రీడతి నీ ఆయు గచ్చతి కాలపురుషుడు ఆడుకుంటున్నాడు మాయా ప్రకృతితోటి నువ్వు దాన్ని చూస్తూ కూర్చున్నావు అనుకో నీ ఆయుషంతా అయిపోతుంది తదపిన ముంచతి ఆసావాయు నువ్వు చూసే కొద్దీ చూసే కొద్దీ ప్రకృతిలో అన్నీ కనిపిస్తూ ఉంటాయి కనిపించినవన్నీ కావాలని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది అర్థమైందా అంతేకాదు ఎలా పోతుంది కాలం అని పై వర్సల్లో అంటున్నారు దినయామిన్యౌ సాయం ప్రాత రాత్రి పగలు సాయంకాలం ప్రాతకాలం చాలా మంది ఆడవాళ్ళకి పేరు పెడతారు ఏంటి యామిని అని పేరు పెడతారు విన్నారు అది యామిని అంటే రాత్రి అని అర్థం అర్థమైందా దినో సాయం ప్రాత యామిని అనంటే రాత్రి అర్థమైంద దినో అనంటే పగలు పగలు రాత్రి దినయామిన్యో సాయం ప్రాత శిశిర వసంత పగలైపోయింది రాత్రి వస్తుంది రాత్రి అయిపోతుంది పగలొస్తుంది ఇలాగనే కాలం రోజులు గడిచిపోతున్నాయి రోజులు వారాలు అవుతున్నాయి వారాలు పక్షాలు అవుతున్నాయి పక్షాలు మాసాలు అవుతున్నాయి మాసాలు ఋతువులు అవుతున్నాయి ఋతువులు అయనాలు అవుతున్నాయి అయనాలు సంవత్సరాలు అవుతున్నాయి సంవత్సరం కాస్త ఆయుష్ అయిపోయింది కానీ మన ఆయుష్ అయిపోతుంది కానీ ప్రకృతికి ఆయుష్ మనతో పాటు అవ్వదుండో పగలు రాత్రి మళ్ళీ వస్తూనే ఉంటుంది మనం పోయిన తర్వాత కూడా రాత్రి పగలు వస్తూ ఉంటాయి ఋతువులు మారుతూ ఉంటాయి కాలం అలా తిరుగుతూ ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ కాలంలో పుట్టింది మనం కాలంలో కలిసిపోయేది మనం కానీ కాలం కలవదు చాలా కాలం ఉంటుంది మనం కాలంలో కలిసిపోతూ ఉంటాం అర్థమైందే కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారన్నమాట ఎందుకు ఇలాగా కాలక్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచత్యాశా వాయు కాలం అయిపోతూ ఉందయ్యా క్షణపాటు కాలం ఒక్క మాట చెప్పండి ఎవరైనా ఎవరైనా మనం ఒక జాబ్కి అప్లై చేసుకున్న ఏదైనా అప్లికేషన్ ఇచ్చినా డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతారు ఒక బ్లాంక్ పెడతారు మనం రాస్తాం డేట్ ఆఫ్ డెత్ అన్నారనుకోండి ఎక్కడైనా వేశారా ఏదైనా అప్లికేషన్లో మీ డేట్ ఆఫ్ డెత్ రాయండి చెప్పండి ఎందుకని తెలీదు కాదు రాసేలోగానే వీడు పోవచ్చు అందుకని వాళ్ళు అడగరనమాట ఒక ఆయన కాలేజీలో ఒక మాస్టర్ట లీవ్ లెటర్ రాస్తూ రాస్తూ మూడు లైన్లు అయింది ఇంకో లైన్ రాస్త సంతకం పెడగా హార్ట్ ఫెయిల్ అయింది పడిపోయాడు అక్కడ పర్మనెంట్గా లీవ్ తీసుకున్నారు కాల క్రీడతి గచ్చత్యాయు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆవిడ పరిస్థితి ఏమిటి ఆలోచించింది వీడికి పోయిన పరిస్థితి బాగుంటుంది విడికే ఉండదు మిగిలిన వాళ్ళ పరిస్థితి ఆలోచించి కాల క్రీడతి గచ్చత్యాయుదిన ముంచెత్యాశ వాయు సముద్రం ఒడ్డున మనం వెళ్ళి నిలబడ్డామంటే ఎంత బాగుంటుందో చల్లగా గాలి తగులుతుంటుంది అలలు ఎగురుకుంటూ వచ్చి మన కాళ్ళం తగులుతాయి కదండి మీరు గమనించారా లేదు అలలు తగిలినప్పుడు చాలా బాగుంటుంది కానీ అలా తగిలి కిందకు వెళుతున్నప్పుడు ఒక క్రియ జరుగుతుంది ఏమిటి తెలుసండి మనకు తెలియకుండానే మనల్ని అడగకుండానే మన కాళ్ళ కింద ఉన్న ఇసుకని అది కోరేసుకుంటూ పోతుంది మళ్ళీ ఇంకో అలా వస్తుంది మళ్ళీ కోరేస్తుంది మళ్ళీ ఇంకో అలా ఒక రెండు మూడు అలలు తాకిడికి మనం స్థిరంగా లేకపోతే కానీ మనం పడిపోతాం అక్కడ చూడండి అలాగనే కాలం కూడా మనకు తెలియకుండానే మన కింద నుంచి అలా వెళ్ళిపోతుంది కాలక్షేపమైపోతుంది ఒక రోజు మనం పడిపోతున్నాం అక్కడైనా అమ్మో మట్టిపోయిందని ఆలోచించుకొని నిలబడ్డానికి అవకాశం ఉంది కానీ ఒకసారి మనకు ప్రాణం పోతే నిలబడ్డానికి అవకాశం ఉందే వంద కోట్లు బ్యాలెన్స్ ఉంది భార్య అందమైన భార్య లేదు మంచి హ్యాండ్సమ్ భర్త లేదు ముగ్గురు నలుగురు కొడుకులు మనవుళ్ళు మనవరాళ్ళు ఏది ఉన్నా కాలక్రీడతి గచ్చత్యాయు తద త్యా వాయు భజ గోవిందం భోవిందంవి కానగతితలకివ నాస్తి నియంత జగతి సజ్జన సంగతి రేకా భవార్నవతరణే నౌకా భజ గో గృహస్థులకు ఇంకొక వార్నింగ్ కూడా ఇస్తున్నారా కాతే కాంత ఇవ్యా నా భార్య అంటున్నావు నా భర్త అంటున్నావు ధనగత చింత ధనం పట్ల చింత వాతులకింతవ నాస్తిని ఎంత ఈ సృష్టిని నడిపించేటువంటి నియంత ఒకడున్నాడనే జ్ఞానాన్ని కలగట్లేదా నేనేనండి ఈ సంసారం నడపడానికి ఎంత కష్టాలు పడ్డాను ఆలోచించింది ఈ చింత మీరు పెట్టుకుంటున్నారే నేను నేను నేనని చింత పెట్టుకుంటున్నారే వాతులకింతవ నాస్తిని ఎంత శంకర్లు ఊరి పిచ్చివాడా నువ్వు పడవలో కూర్చున్నావు అని అంటే జాగ్రత్తగా ఆలోచించండి ఆ పడవ అనేటువంటిది ఎంత గొప్పదేనంటే ఆ పడవ కదులుతూ ఉంది అందులో కూర్చున్న నిన్ను కూడా కదుపుతూ ఉంది మరి ఆ పడవ కదలాలన్నా అందులో కూర్చున్న నువ్వు కదలాలన్నా ఒకడు కారణం ఎవరు పడవ నడిపేవాడు ఉండాలి నావికుడు అలాగనే ప్రకృతిని నడిపించేటువంటి వాడు ఒకడున్నాడు భీషాస్మాద్వాత భీషోదేతి సూర్య భీషాస్మాదగ్నిశ్చేంద్రచ్యుర్ధావతి పంచమ ఇతి ఎవడి కారణం చేత ఎవడి యొక్క చేత సూర్యుడు దీస్తున్నాడు చంద్రుడు అస్తమిస్తున్నాడు సూర్యుడు అస్తమించి చంద్రుడు ది నక్షత్రాలు ఆకాశము ఖగోళం అంతా కూడా నిలబడుంది వృక్షాదులన్నీ కూడా పుట్టుకొస్తున్నాయి పాడి పంటలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయి పశుపక్షాదులన్నీ హాయిగా తిరగాడుతున్నాయి జీవులు పుడుతున్నారు మరణిస్తున్నారు అసలు ఈ ప్రకృతి అంతా ఎవడి కారణం చేత నడుస్తుంది నీ కారణం చేతన నువ్వు నాలుగు కోటలు కట్టుకుని ఇది నా ఇళ్ళు ఇది నేను నడుపుతున్నాను ఆ విశ్వవీక్షణం చేస్తే మనం అప్పుడు మన ఇళ్ళు ఎంత స్థాయిలో ఉంటుంది చాలా స్థాయి అంటే ఇంత ప్రకృతిని నడిపించేవాడికి అందులో భాగమైన నీ ఇంటికి నీ ఒంటిని నడిపించేది వాడే కదరా వాతులకింతవ నాస్తిని ఎంత నీ ఎంత లేడనుకుంటున్నావా ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు పంచదార పాకంతో కోడి బొమ్మ చేశారు ఇంట్లో తల్లి ఏం చేసింది కోడి బొమ్మ చేసింది పంచదార పాకంతో పిల్లాడికి చెప్పింది ఒరే నీకు మంచి మిఠాయిస్తానండి అమ్మ నాకు కోడిస్తావా అని అడిగాడు వీడి దృష్టిలో ఏముంది కోడి తల్లి దృష్టిలో ఏముంది పంచదార అంటే పిల్లాడి దృష్టిలో పదార్థము తల్లికి యదార్థ దృష్టి అది కోడా లేకపోతే పంచదారనా చెప్పండి పంచదార ఎందుకంటున్నారు కోడి కాదా అంటే కోడి అంటేనండి ఆ రూపం ధరించిందండి అంతే ఆ రూపం ఆకృతింది మరి దాంట్లో పద యదార్థం ఏంటి పంచదార మీకెలాగైతే కోడి అనేది ఒక రూపం నామరూపం మాత్రమే యథార్థం పంచదార అంటున్నారు జ్ఞాని దృష్టిలో కూడా ఈ ప్రకృతి లేదు నామరూపాలే యదార్థం పరమాత్మ కనిపిస్తున్నాడు జ్ఞాని ప్రకృతిని చూసినప్పుడు నామ రూపాలుగా గ్రహిస్తున్నాడు యదార్ధం పరమాత్మ అని స్వీకరిస్తున్నాడు కాబట్టి జ్ఞాని దృష్టిలో సమస్తము కూడా పరమాత్మ రూపంగా భాషిస్తుంది ఎలా ఉంది అందుకనే శాస్త్రం ఉంటుంది అబ్బాయి నాకు ఇది నచ్చుతుంది కాబట్టి ఇది నాకు సుఖంగా ఉంది ఇది నచ్చట్లేదు కాబట్టి ఇది నాకు దుఃఖాన్ని ఇస్తున్నానంటే ఈ సుఖ దుఃఖాలు ఎవరి దృష్టిలో ఉంది నీ దృష్టిలో లోపమే కానీ సృష్టిలో లేదు ఒక్కసారి నీ వ్యక్తిగతమైనటువంటి భావాల్ని పక్కకు పెట్టి సమిష్టి భావనతో చూస్తే పరమాత్మ దృష్టితో చూస్తే ఎంత ఈశావాస్యం ఇదం సర్వం ప్రతి అణువు ఈశ్వరుడే అర్థమైంది ప్రతి అణువు ఈశ్వరుడే వేరేది లేదు అందుకనే శంకర్లు అంటున్నారు కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తిని గుండె లివరు అర్థమైందండి ఇంకేంటి ఊపిరితిత్తులు లంగ్సు కిడ్నీలు ఓ ఎన్ని ఉన్నాయో లోపల ఎలాగ పిండాలు పిండాలు వేలాడుతున్నాయి మీరు చెప్పి అవి పనిచేస్తున్నాయా వాటెంతటా పని చేసుకుపోతున్నాయా చెప్పండి సపోజ్ కిడ్నీ పనిచేయడం ఆగిపోయింది మీరు చెప్పండి ఏంటే ఏం ఒళ్ళెలా ఉంది నీకు ఎన్న మాట వినవాస్తడి దెబ్బ లేవి పని చేయి చెప్పండి ఎవరికైనా కిడ్నీ ఫెయిల్ అయిన వాడిని పట్టుకుని ఏరా బాబు నువ్వు చెప్పుకో నీ కిడ్నీ నీ మాట వినకపోతే ఏంటి రా ఇంకేంటి పని పరిస్థితి ఏంటి అదొక కిడ్నీ అది మన మాట వినకపోతే పీకవతల బారే పనికి రాకపోయినా పడుగు తగులుత పీకే గుండె పని చేయట్లేదు పీకే మన మాట నో తీసేస్తాం కదండి పనిలో నుంచి ఇంట్లో రెండు మన మాట వినకపోతే తోసేస్తాం మనం నా మాట వినకపోతే అంతే ఏమనుకుంటున్నావు అని అంటావా ఏ లోపల అవయవాల్ని కూడా చెప్పు శాసించు ఏవరు ఏమనుకుంటున్నావు పని చేయి చేయకపోతే నీకు చెప్పండి అవన్న వింటాయి మీ మాట మీ శరీరంలో మీతో పాటు పుట్టి మీతో భాగమయ్యున్న మీ అవయవమే మీ మాట వినట్లేదంటే బయట ఇంకో మాంసపిండం మీ మాట వినాలని ఎందుకు కోరుకుంటున్నారండి ఎలా ఆశిస్తారండి చెప్పండి మీ మాంసపిండంలో భాగమైన మీ అవయవాలే మీ మాట వినట్లేదంటే ఇంకో మాంసపిండంలో ఉండే అవయవాలన్నీ మీ మాట వినాలని ఎందుకు కోరుకుంటున్నారు అసలు కాతే కాంతిని ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు సరే ఇప్పుడు ఏం చేయాలండి సరే నా మాట ఎవరు వినాలని నేను కోరుకోను నా అవయవాలు కూడా నా మాట వినదు నా ఆయుష్యం మూడుతుంది మరి నన్ను ఏం చేయమంటారు త్రిజగతి సజ్జన సంగతి రేఖవర నిన్ను తరింపజేసేటువంటి నౌకని గురువు పట్టుకొచ్చాడు దాంట్లో ఎక్కువ కాబట్టి ముల్లోకంలో ఎవరికైనా తరించాలి అని అంటే ముక్తి కావాలి అనంటే గురువు అనేటువంటి పదం కావాలి కాబట్టి ఇక్కడ త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్నవ ౌకా ఈ లోకంలో నేను తరింప చేయడానికి గురువు అనేటువంటి వాడు ఎంత ముఖ్యమో నావికుడు పడవ నడిపేవాడు గురువు ఆ పడవ అనేది శాస్త్ర శాస్త్రం అనే పడవలో ఎక్కి గురువు నావికుడు యొక్క సహాయం పొందితే నువ్వేమీ చేయలేమని చేయాలా పడవ ఎక్కి కూర్చుని మనం కూడా హైలెస్స హైలెస్ ఏమని అలా అనక్కర్లేదు నువ్వు కూర్చో చాలంతే పని అంత వాడిది అందుకే స్వామీజీ మేము క్లాస్కి వస్తున్నావా మీదే పని హాయిగా మేము కూర్చుంటున్నాం అన్నీ ఆఫీసుకి కూర్చుంటున్నాం వెళ్ళేటప్పుడు ఒక్కసారి పైకి లేచి పని అంతా మీదే ఏమైనా పని జరగకపోతే తప్పు కూడా మీదే మాకు లోపలికి ఎక్కలేదనుకోండి ఆ తప్పు ఎవరిది మీదే ఎందుకని మీరు అన్నారు కదా నీకు ఏం పని లేదు పడవ మీద కూర్చోమని అలానే ఇక్కడ కూడా ఎక్కి కూర్చున్నా మరి ఏం చేయాలి మరి ఎలాగ సరే బాగుంది స్వామి చాలా బాగుంది అసలు ఎవరిని గురువుగా ఎంచుకోవాలి ఎవరయ్యా గురు ఎవరు కాదో ముందు చెప్తున్నారు ఎందుకంటే మనం కాని వాళ్ళ దగ్గరికి అందరికీ తిరుగుతున్నాం అయిన గురించి మళ్ళీ చెప్తారు మనం తిరిగే వాళ్ళలో వీడు ఉన్నాడా ఒకసారి మిస్టర్ ఎక్స్ గాడు ఎవడు జటిలో ముండి కాదర నిమిత్తం బహుకృత